ో నమరి ఓ శృతిస్మృతిపురాణానామా నమా భగవత్పాదశంకరం లోకశంకరం చతుర్ముఖేంద్రదేవ మనుష్యాశ్వగవాదిషూ చైతన్యేకం బ్రహ్మాత అజ్ఞానం ్రహ్మమయ్యపి చైతన్యము చైతన్యమును ముందు అర్థం చేసుకోవాలి చేతనస్య భావ చైతన్యం చేతనమైన ప్రాణి యొక్క స్థితికి చైతన్యము అని పేరు చేతనమైన ప్రాణి అంటే తనని తాను తెలుసుకొనుట ఇతరమును తెలియత అది చేతనము దానికి ఆపోజిట్ జడము లేక అచేతనము అని అంటారు దాని లక్షణం ఉంటుంది అది తనను తాను ఇతరమును కూడా తెలియలేదు అది అచేతనము లేక జడము అనే దాని యొక్క పరిస్థితి అలా ఉంటుంది చాలామంది చేతనము జడము వాటి తేడాన్ని కదలిక గలది కదలిక లేనిది అనే దృష్టితో చూస్తారు అది సరికాదు కదలిక ఇస్ నాట్ ది పాయింట్ ఇది చెట్టు ఉంది చెట్టులో కదలిక మనకి కనపడదు కానీ దాంట్లో చైతన్యం ఉంటుంది చాలా సూక్ష్మంగా చాలా అల్పమైన లెవెల్లో చైతన్యం అయితే ఉంటుంది కదలిక కనపడదు అలాగే కొన్ని ప్రాణులు ఉంటాయి ఈ శంఖాలు ఉన్నాయి చూడండి శంఖం లోపల ఒక పురుగు ఉంటుంది అది ఇంత కదలిక లేకుండా అలా పొద్దుంటుందో చోట కానీ దాని ఎందు చైతన్యం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చైతన్యము కదలిక ఆ రెండింటికి సంబంధం పెట్టకూడదు ఇప్పుడు గాలి ఇందనుకోండి బాగా కదులుతూ ఉంటుంది కానీ జడము చేతనము కాదు కాబట్టి చైతన్య శబ్దాన్ని తెలుసుకునే సందర్భంలో కదలికకు ముడి పెట్టకూడదు అది వేరు కావర జంగమ అది వేరు కావర అంటే కదలిక లేనివి జంగమ అంటే కదలిక గలవి చరాచర ప్రపంచం ఉంటారు చెర అంటే కదిలేది అచర అంటే కదలనిది ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు కాబట్టి ఇక్కడ ఎంతసేపు తెలివికి సంబంధించి ఈ విభాగం వచ్చింది తనను తాను తెలుసుకుంటూ ఇతరమును కూడా తెలుసుకునేది చేతనము తనని తాను తెలియలేక ఇతరమును కూడా తెలియలేక ఉండేది జడము అటువంటి చేతనము యొక్క ధర్మము నాకు చైతన్యము అని పేరు ఎలా అయితే ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉంటాయి చూసారా వీటన్నిటి కూడా ఒక ఒక అంశము ఒక తత్వము ఉంటుంది వాటన్నింటిలో సమానంగా ఉంటుంది దాని ఎలక్ట్రిసిటీ కొన్ని గ్యాడ్జెట్స్ కదులుతాయి ఫ్యాన్ లాంటివి కొన్ని కదలవు ఆ తేడా వేరు ఆ సందర్భం వేరు ఇక్కడ కేవలము ఎలక్ట్రిసిటీ ఈ గ్యాడ్జెట్స్ అన్నింటిలోనూ ఉంటుంది అన్ని ఎలక్ట్రిసిటీతో ఉన్న గ్యాడ్జెట్సే ఈ రోజుల్లో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా ఎలక్ట్రిసిటీ ఉంటే కానీ వాళ్ళకి ఆట వస్తువులేవు నేను పిల్లవాడికి నాకు టాయ్ రిమోట్ కంట్రోల్డ్ కార్ కావాలని అడిగాడు పిల్లవాడినకి వాడికి తెలియటట్లు చూసు నేను కారు కావాలని కానీ రిమోట్ కంట్రోల్ కారు కావాలని కానీ అలాగంటే ఆట వస్తువులు ఉంటాయని కూడా నేను ఎరగను రిమోట్ కంట్రోల్డ్ కారు కావాలి అని అడిగాడు పోల్ల పిల్లవాడు నోరు విడిచి అడిగాడు మనం పెద్దవాళ్ళ వై ఉండి ఇస్తే గొప్ప కానీ ఇస్తే ఆనందం కానీ ఇవ్వకుండా ఆ వీడు ఎలాగడుగుతా లేని ఇవ్వుతుంటే మన గొప్పే ఉందని నేను గుర్తుపెట్టుకుని దాన్ని సంపాదించి పట్టుకుని పట్టుకుని ఇచ్చాను ఇస్తే పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోయి మొన్నటి మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు బ్యాటరీ లెవెల్ అవుతుంది అంటే అప్పుడు మరి బ్యాటరీలు కొడుక్కోచ్చు కదా నేనే ఇవ్వాలని రూలేముందిరా దాంట్లో లేదా అని మేము దాంట్లో అన్నాడు నాట్ ఇంక్లూడెడ్ వాడు అది కూడా నాట్ ఇంక్లూడెడ్ నేను ఇంక్లూడెడ్ నేను అంత ఆలోచన చేయలేదు ఇంక్లూడెడ్ నాట్ ఇంక్లూడెడ్ అంత లోతుగా నేను ఆలోచించలేదు వాడు ఇది చేసి నాట్ ఇంక్లూడెడ్ ఓకే నాట్ అగ్రీ దాన్ని యూకన్ పర్చేజ్ మై మదర్ డిడ్ నాట్ అగ్రీ బ్యాటరీలు పోకపోవడానికి పైసలు అడిగితే మదర్ ఇవ్వలేదు మనం ఎం చేస్తాం సరే ఎన్ని బ్యాటరీలు కావాలి రాని అడిగాను అంటే ఏడు బ్యాటరీలు కావాలంటారు కార్లో ఐదు రిమోట్ కంట్రోల్లో రెండు ట్రిపుల్ ఏయా అంటే డబుల్ఏ ఈ పిల్లలకి ఇవన్నీ తెలుస్తుంది వాళ్ళకి అప్పుడు నేను ఏడు బ్యాటరీలు ఇచ్చాను లేకపోతే ఈ కారు ఇచ్చి ఉపయోగం లేదు కాబట్టి అది కూడా శక్తి ఆ కారు లోపల ఈ కంట్రోల్ లోపల సర్వత్రా కూడా ఈ శక్తి బ్యాటరీలన్నింటిలోనూ ఉన్నటువంటి శక్తి ఎలక్ట్రిసిటీ అది కేవలం మన వైర్లలో ఉండేది మాత్రమే అని మీరు అనుకోకూడదు బ్యాటరీ రూపంగా కూడా అదే శక్తి ఉంటుంది మీ సెల్ ఫోన్లో కూడా ఉంటుంది అసలు నేను మాట అంట సెల్ ఫోన్ వాడే యువతులు బంగారపు ఆభరణాలు పెట్టుకోవడం మానేస్తే ఎందుకో తెలుసిన సెల్ ఫోన్లో గోల్డ్ ఉంటుంది అదే మీరు సెల్ ఫోన్లు చేత కొట్టుకుంటే గోల్డ్ గోల్డ్ దాంట్లో ఉంటేనే ఉంది మళ్ళీ అదనంగా గోల్డ్ ఎందుకు సో యువతులకే అక్కడ ఎదురుంటే పురుషులకి మరి అవసరం పోనండి అది వేరే టాపిక్తో ఎప్పుడు చెబుతూ ఇంకా వేరే ఆభరణం కూడా అక్కర్లే దాంట్లో గోల్డ్ ఉంటుంది ఒక ఎసురు ఉంటుంది ఎక్కువ ఉండదు తర్వాత సెల్ లోపల కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది సెల్ లోపల ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ లేని చోట ఏమీ లేదు నిరుపుణందు ఎలక్ట్రిసిటీ ఉంటుంది సెల్ఫోన్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది సర్వత్రా ఎలక్ట్రిసిటీ ఉంటుంది హెచ్చు తగ్గులు ఆ వస్తువుని బా ఆ మీద ఆధారపడి కొన్ని చోట్ల హెచ్చు కొన్ని చోట్ల తగ్గు ఉంటుంది మొత్తానికి ఉంటుంది సర్వత్రా ఎలక్ట్రిసిటీ ఉంటుంది అది సింగిల్ ఎలక్ట్రిసిటీ ఇది సింగిల్ ఎలక్ట్రిసిటీలో విభేదం ఉండదు మీకు ద్వైతవాదులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఈ బేసిక్ ప్రిన్సిపుల్ను కూడా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఏమంటారంటే సెల్ ఫోన్లో ఉండే ఎలక్ట్రిసిటీ పెద్ద జనరేటర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఒకటవుతుంది అంటారు అర్థుల అంటే దాని వాల్యూమ్ను కూడా దాని పరిమాణాన్ని కూడా హెచ్చు తగ్గులను కూడా పరిగణనలోకి తీసుకుని భేదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు అది మనస్సు అలా పనిచేస్తుంది మనస్సు ఏం భేదము లేని చోట భేదాన్ని సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి మీరు మనస్సు యొక్క అదే అజ్ఞానము అంటారు దాన్ని మీరు అధిగమించినప్పుడు మీరు ఏకత్వాన్ని దర్శించటం మీకు అలవాటు అవుతుంది దాన్నే అజ్ఞానమును అధిగమించుట అంటే అలాగే ఉంటుంది ఏకత్వాన్ని దర్శించటం అలవాటు చేసుకోవాలి కాబట్టి చైతన్యం చైతన్యాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి అది అసలు మొట్టమొదటి అభ్యాసం ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని మీరు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి రోగి హాస్పిటల్కి వెళ్ళాడనుకోండి వారికి అక్కడ అందరూ ఎవరు కనపడతారు రోగులు కనపడతారు తను తనను తాను రోగులుగా చూసుకుంటాడు కాబట్టి అక్కడ అందరూ రోగులే కనపడతారు ఎలక్షన్ సభకు వెళ్ళాడనుకోండి అక్కడ మీకు అందరూ ఎవరు కనపడతారు ఓటర్స్ కనపడతారు మనల్ని మనం ఓటర్స్గా భావన చే పార్టీ వాళ్ళలాగా భావన చేసుకుంటారు ఇప్పుడు బీజేపీ ఓటర్స్ బీజేపీ సభకు వెళ్ళారనుకోండి అప్పుడు మీకు అక్కడ అందరూ ఎవరు కనబడతారు బీజేపీ పార్టీ వ్యక్తులు కనపడతారు ఎందుకని మీరు కూడా బీజేపీ పార్టీ వ్యక్తిగా అయ్యి ఉంటారు కాబట్టి కాబట్టి మీ గురించి మీకు ఎటువంటి అంచనాలు ఉంటుందో దానికి తగ్గట్టుగానే మీకు జగత్తు భాషిస్తుంది అయ్యప్ప భక్తులకి స్థితిలో అందరూ ఎవరు కనపడతారు అయ్యప్ప భక్తులు కనపడుతూ ఉంటారు అయ్యప్ప భక్తులు అయ్యప్ప భక్తులు కాని వాళ్ళు కనపడుతూ ఉంటారు సో ఇలా రకరకాలుగా మనిషి తనను తాను అంచనా వేసుకోవడాన్ని బట్టి జగత్తు యొక్క దృష్టి నిర్ధారితమవుతుంది జగత్తు అనేది ఒక స్థిరమైనది అక్కడ ఉంది అందరూ అదే జగత్తుని చూస్తున్నారని మీరు అనుకోకూడదు నా జగత్తు వేరు మీ జగత్తు వేరు మన జగత్తులు ఒకటి కాదు సో ఇప్పుడు గృహంలో కూడా స్త్రీ పురుషుడు భర్త భార్య ఉంటారండి వాళ్ళ జగత్తులు వేరుగా ఉంటాయి భర్త యొక్క జగత్తు వేరు భార్య యొక్క జగత్తు వేరు జగత్తు వేరుగా ఉంటాయి ఆ సంగతిని గుర్తించాలి ఇద్దరూ కూడా గుర్తించాలి గుర్తిస్తే దెర్ ఈజ్ కాంప్రమైజ్ అండర్ మనం కో డిసిస్టెన్స్ ఉంటుంది అది గుర్తించలేకపోతే ఎవరికి ఇస్తుంది ఏమిటి నా జగత్తు నా జగత్త ఆమె జగత్తు అని వీడు కాదు క్లాష్ వచ్చేస్తుంది కాబట్టి ముందు రెండు సంగతులు వస్తున్నాయి నా జగత్తు వేరు ఆమె జగత్తు వేరు అసలు సృష్టి రహస్యమే అలా ఉంది పురుషుని జగత్తు వేరు స్త్రీ జగత్తు వేరు సృష్టి రహస్యమే అలా ఉంది అది ఓవరాల్ మానవ జాతి అలా ఉంది ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్లో భర్త యొక్క జగత్తు వేరు భాష యొక్క జగత్తు వేరు రెండింటికి కొన్ని కోయిన్స్ కొన్ని సందర్భాల్లో కలిసినా సాధారణంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ సంగతిని గుర్తించి ఆమె జగత్తు నా జగత్తు కంటే భిన్నమైనది ఐ ఎక్నాలజీ ఇట్ అండ్ ఐ రెస్పెక్ట్ డేట్ అప్పుడు క్లాష్ ఉండదు లేకపోతే క్లాష్ వస్తుంది సో ఈ విధంగా ఎందుకు చెప్పారంటే అందరూ ఒకే జగత్తును చూస్తున్నారన్నది భ్రమ అది పొరపాటు ఏవో కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి బట్ మోస్ట్లీ మన జగత్తులు వేరువేరుగా ఉంటాయి ఒకటి జగత్తు వేరు ఇంకొకటి జగత్తు వేరు కాబట్టి మీ గురించి మీకు ఎటువంటి అంచనా ఉంటుందో దాని మీద ఆధారపడి మీకు జగత్తుకు భాషిస్తుంది కనుక మిమ్మల్ని మీరు ఎలా చూడడం అభ్యాసం చేయాలంటే నేను చిన్మయుడను అనే విధంగా తనని తాను దర్శించటం నేర్చుకోవాలి దేహరూప తనని తాను నామరూపాత్మకంగా దర్శించమే రాదు దర్శించలేకూడదు ఇప్పుడు నా దగ్గరికి ఎవరో వస్తాం స్వామీజీ మీ ఫోటో తీసుకుంటా ఉంటారు అంటే అర్థం ఏంటి నన్ను వాళ్ళు ఏ రూపంగా నన్ను ఎలా దర్శిస్తున్నారనమాట నామరూపముగా దర్శిస్తున్నారు నేనంటాను ఎందుకండి నామరూపాలు ఎందుకండి అనవసరం కదా అని ఎందుకంటే నేను నన్ను నేను నామరూపములుగా దర్శించటం నేను మానేశాను నా గురించి చెప్తున్నానని కాదు అభిప్రాయం దృష్టాంతం చెప్తున్నాను నన్ను నేను నామరూపాలుగా దర్శించడం మానేశాను సో కాబట్టి నాకు ఇంకొకడు నన్ను నామరూపాత్మకంగా దర్శించడానికి ప్రయత్నిస్తే అది ఐ ఐ డు నాట్ ఐ సజెస్ట్ డ్రాప్ ఇట్ ఒకప్పుడు నేను రెండు మూడు సార్లు చెప్తా కానీ వాళ్ళు ఈసిస్టీ చేస్తే అప్పుడు ఏం చేస్తాను సరే కానీ లెట్ మీ రెస్పెక్ట్ నా దృష్టిని నా జగత్తు వేరు నా అంచనా నా గురించి నా అంచనా లేరు వారికి నా ఎడలో ఉన్న అంచనా వేరుగా ఉన్నది i try to see, shift it but since they are resisting i respect their assessment okay go ahead and i will go come to e vidha manaalli manamu ella telisukuntunnamu anedi most critical aspect a uh, daanni batti ee drishtanta kuda nirdharitam avutu untundi మిమ్మల్ని మీరు చేతనుడుగా తెలుసుకోవాలి ప్రజ్ఞానముగా తెలుసుకుంటూ ఉండాలి నేను చిన్మ చూడను ఇప్పుడు మీరు చూచే కన్ను మీద లేకపోతే చూచే కన్నుకు చూపును అనుగ్రహించే ప్రజ్ఞానం మీద అది మీరు ఫిటిల్ చేసుకోవాలి ఇప్పుడు అనుభవం ఉన్నదనుకోండి ఎక్స్పీరియన్స్ అనుభవము ఈ ఎక్స్పీరియన్స్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉంటుంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ లేకుండా అనుభవం ఉండదు ఇప్పుడు మీకు ఒక అనుభవం కలిగిందనుకోండి అనుభవం ఉంటే ఎలాగా ఉదాహరణకి మల్లె పూలు తీసుకొచ్చి అక్కడ ఎవరో పెట్టారు మీకు మల్లెల సుగంధమును మీకు అనుభవానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు అనుభవం కలిగిందా చిన్న అనుభవం ఒకప్పుడు పెద్ద అనుభవం కలగచ్చు చిన్న అనుభవం కలగచ్చు అనుభవం సుఖంగా ఉండొచ్చు దుఃఖంగా కూడా ఉండొచ్చు మిమ్మల్ని మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని అవమానించారనుకోండి మీకు దుఃఖం కలగవచ్చు అలా కలగకూడదు మనల్ని ఎవళ్ళైనా అవమానించారంటే వాళ్ళు మన మిత్రులు ఎందుకంటే మనల్ని పొగిడీవాళ్ళు మనకి మిత్రులు అవ్వచ్చు కాకపోవచ్చు కానీ మనల్ని తిట్టివాళ్ళు తప్పనిసరిగా మనకి మిత్రులు ఎందుకంటే వాళ్ళు మన దోషాలని పాయింట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది మనల్ని పొగిడేవాడు ఏం చేస్తాడు మన దోషాలని కప్పిప్పు చేసి మనలో ఉండే గుణాలని హైలైట్ చేసుకుంటూ పోతారు ఒకప్పుడు లేని గుణాలను కూడా ఆపాదిస్తాడు పొగిడి వాడు దానివల్ల మనకేం ఉపకారం ఉంటుంది ఏమీ అవదు ఏమేమి జరినా మీరు మీ ఇమ్యూనిటీ అంటే వినయం వాళ్ళు అయితే ఈ పొగడ్తల వల్ల మీకు అహంకారం పుట్టదు ఒకవేళ మీద వినయం కనుక మోతాదులో ఉందనుకోండి ఈ పొగడ్తల వల్ల అహంకారం కూడా పుట్టదు కాబట్టి పొగడత పొగిడి ఇప్పుడు మనకు ఉపకారం చేసినట్ట అపకారం చేసినట్ట ఉపకారం చేసినట్టే అవుతుంది ఇక టల్ లేకపోతే ఉపకారం లేదు అపకారం లేదు అలా ఉంటుంది కానీ తిట్టివాడు ఉన్నాడు అనుకోండి వాడి వల్ల అంతా ఉపకారం తిట్టివాడి వల్ల కలిగే ఉపకారం ఎంత కాకరకాయ కూడా శరీర ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా ఈ తిట్టివాడు ఎక్కువ ప్రాబ్లం చేతిగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఎవరైనా మనల్ని తిట్టేయనుకోండి దుఃఖం కలిగిందనుకోండి సపోజ్ దుఃఖం కలగకూడదు కలిగిందనుకోండి అదొక అనుభవము కదా మళ్ళీ సుగంధమును ఆగ్రాయించే సందర్భం వచ్చిందనుకోండి మీకు ఎంజాయ్ ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది అదొక అనుభవము అనుభవము సుఖంగా ఉండొచ్చు దుఃఖము కావచ్చు మొత్తానికి అనుభవము ఈ అనుభవంలో రెండు అంశాలు ఉంటాయి ఏముంటాయి అనుభోక్త అంటే అనుభవమును పొందివడు అనుభవింపబడేది ఏమండి మీరు గమనించారో లేదో ఈ అనుభవము తెలుస్తూ ఉంటుంది తెలియాలి కదా తెలియకపోతే అనుభవమే ఉంది ముక్కు దెబ్బడ మళ్ళీ అక్కడ పెట్టడం కాదు వీడి నెత్తి మీద పోసినా ఉపయోగమే ఉంది మళ్ళీ నూనె తీసుకొచ్చి నెత్తిని గుమ్మరించినా కూడా ఏంటండి ఏదో జిడ్డుగా ఉందనుకుంటానే తప్ప మళ్ళీ సంగతి వాడికి తెలియదే తెలియదు కాబట్టి అనుభవం అంటే ఉండాలి తెలియాలి తెలుస్తూ ఉండాలి కదండి ఏం తెలుస్తూ ఉంటుంది అనుభవింపబడేది తెలుస్తూ ఉంటుంది ఇంకా ఏం తెలుస్తూ ఉంటుంది అనుభవింపబడేవాడు కూడా తెలుస్తూ ఉంటాడు ఎక్స్పీరియన్సర్ సబ్జెక్ట్ వాడు కూడా తెలుస్తూ ఉంటాడు ద్రష్టా దృశ్యము దృశ్యం తెలుస్తూ ఉంటుంది ద్రష్ట కూడా తెలుస్తూ ఉంటాడు చూడండి కాబట్టి మీ స్వరూపమేమి మీరు ద్రష్టయా లేక ద్రష్ట దృశ్యము దర్శనము అనే మూడు కూడా ఏ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో ఏ ప్రజ్ఞానంలో ప్రకాశిస్తున్నాయో ఆ ప్రజ్ఞానమా మీరు ఏది ఆ ప్రజ్ఞానం అక్కడికి చేరడం చాలా కష్టం సాధారణంగా మీరు ఆలోచించండి మల్లెలు ఉన్నాయనుకోండి మల్లెల సుగంధాన్ని అస్ ఆఘానించి వాడను నేను అని అక్కడ ఆగిపోతాడు అప్పుడు మీరేమవుతారంటే ఇంద్రియముతో తాదాత్మ్యమును చెంది భోగమును లేక విషయమును ఆ ఎంజాయ్ చేస్తున్న భోక్తై కూర్చుంటారు తప్ప మీరు అలా పరిచ్ఛిన్నుడుగానే మిగిలిపోతారు అది అది ప్రజ్ఞానం అనిపించుకోవచ్చు అది ప్రజ్ఞానం అవదు దాని బ్రహ్మత్వము భోక్త బ్రహ్మత్వమే ఉండదు భోక్త పరిచ్ఛిన్నుడే ఆ మల్లెలు తీసేస్తే ఏమవుతుంది భోక్తృత్వం ఎగిలిపోతుంది ఈ లోపల ఎవరైనా తిట్టాడనుకోండి సుఖభోగం పోయి ఇంకేం వస్తుంది దుఃఖభోగం వస్తుంది కాబట్టి భోక్త బ్రహ్మ కాదు మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భోక్త భోగ్యము రెండు కూడా తెలుస్తున్నాయా లేదా తెలియాలి లేకపోతే భోక్త ఎక్కడి నుంచి వస్తుంది భోగ్యం నుంచి వస్తుంది కాబట్టి భోక్త భోగ్యము ఏ తెలివియందు ప్రకాశిస్తున్నాయో ఆ తెలివికి ప్రజ్ఞానము ఆ ప్రజ్ఞానమే నా స్వరూపము అని ముందు చేరాలి అంటే నా నేను చిన్మయుడను నేను భోక్తను కాదు కర్తను కాదు జ్ఞాతను కాదు ద్రష్టను కాదు ఈ తృచ్ తృచ్ అంటారు డూయర్ ఎంజాయర్ ఈఆర్ సియ నోవల్ ఈ ఆర్ ఇంగ్లీష్లో ఈ ఆర్ ఉంటుంది సంస్కృతంలో తృప్ ఉంటుంది అది నేను కాదు అది సబ్జెక్ట్ అది అది ఆబ్జెక్ట్కి ఎదురుగా ఉంటుంది సబ్జెక్ట్ అది నేను కాదు అసలు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు చూసి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చూపు విని మీరు ఆనందించారనుకోండి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చారు మనస్సులో స్మరించి ఆనందించారనుకోండి మీకు గుర్తొస్తే ఆనందం కలుగుతుంది మీకు నచ్చినది గుర్తు వస్తే మీకు ఆనందం కలుగుతుంది మీకు దుఃఖం కలిగించేది గుర్తు వస్తే ఏం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది కాబట్టి గుర్తు వచ్చి సుఖించారు లేక దుఃఖించారు అనుకోండి ఆ సుఖించేది దుఃఖించేది మీరు కాదు ఆ గుర్తు రావడానికి మూలంలో ఉన్న ప్రజ్ఞానం అది మీరు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రజ్ఞానముగా తెలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు మల్లెల సుగంధమును అనుభవించి వాడను నేను అన్నారనుకోండి భోక్తగా మిమ్మల్ని మీరు తెలుసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ మల్లెల సుగంధం నాకుంది అక్కడ ఉన్నాయనికి లేదు కాబట్టి ఆయన వేరు నేను వేరు పనిని చేసిన నేను అని మిమ్మల్ని మీరు కర్తగా తీసుకున్నారనుకోండి ఆ పని నేనే చేశాను మిగతా వాళ్ళు చేయలేరు కాబట్టి ఆ కర్తను నేను వేరు మిగతా అందరూ వేరు ఈ దేహము నేను అని అప్పుడు నేను వేరు అందరూ కూడా లేదు అలా తీసుకోకూడదు మీరు ఎలా తీసుకోవాలంటే ప్రతి అనుభవము నందు ఒక సబ్జెక్టు ఆబ్జెక్టు ఉంటున్నాయి సబ్జెక్టు ఆబ్జెక్టు ఉంటేనే అనుభవం ఉంటుంది అనుభవంలో ఇంకొకటి ఉంటుంది మనస్సు యొక్క వ్యాపారం కానీ ఇంద్రియం యొక్క వ్యాపారం కానీ కూడా ఉంటుంది లేకపోతే అనుభవం ఉండదు నిద్రలో మీకు మనో వ్యాపారము లేదు ఇంద్రియ వ్యాపారము లేదు కాబట్టి నిద్రలో మళ్ళీ అనుభవము ఉండదు సుఖానుభవము ఉండదు దుఃఖానుభవము ఉండదు కాబట్టి మీకు అనుభవము అనుభవాన్ని మీరు బాగా పరిశీలించుకోండి అనుభవము కలుగుతోంది అంటే ఇటువైపు సబ్జెక్టు అటువైపు ఆబ్జెక్టు ఉండాలి లేకపోతే అనుభవం కలగదు అంత అంతటతో ఇంద్రియ వ్యాపారము కూడా ఉండాలి ఇంద్రియం అంటే కన్ను చెవి ముక్కు మనస్సు అంతరింద్రియం దాన్ని విడిచిపెట్టకూడదు ఇవి అది లేనిదే ఇవి కాబట్టి ఇంద్రియ వ్యాపారం అంటే బాహ్యేంద్రియము మనస్సు కలిపి ఉన్న వ్యాపారాన్ని మొత్తం తా కలిపి ఇంద్రియం వ్యాపారమే ఈ మూడు ఉండాలి మూడు ఉంటేనే అనుభవం ఉన్నది కానీ నేనేమంటున్నాను ఈ మూడు ఉండడం కాదు ఈ తెలియాలి ఇప్పుడు ఇంద్రియ వ్యాపారం తెలియాలా అక్కర్లేదా నేను భోక్తను విషయం తెలుస్తూ నేను తెలియాలా అక్కర్లేదా నేను తెలియకుండానే అనుభవం ఉంటుందా భోగ్యము తెలియాలా అక్కర్లేదా కాబట్టి ఏ తెలివిలో భోక్త భోగ్యము భోగమును సంభవము చేస్తే ఇంద్రియ వ్యాపారము తెలుస్తున్నాయో అంటే ప్రకాశిస్తున్నాయో ఆ తెలివి నేను అక్కడికి చేరాలి మీరు సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే ఈ భోగ్యము నాది ఈ భోక్త నేను అన్నట్టుగా ఉంటారు అలా ఉన్నంతవరకు మీకు ప్రజ్ఞానం అనే మాట మీకు తెలియలేదు ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యానికి మీరు చాలా దూరంలో ఉన్నారు మీరు ద్వైతులు అయిపోతారు ఉంటారు ఇది భోగ్యము నేను భోక్త అంటే ద్వైతులు అవుతారు ద్వైతులైతే ఏం చేయాలి ఏదో మొత్తానికి ద్వైత వ్యవస్థలు ఉన్నాయి వాటి అది అది కష్టాలు ద్వైతంగా మిగిలిపో మిగిలిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక అయ్యప్ప ఉందనుకోండి అయ్యప్పకి నేను వెళ్ళాను నేను కానీ నన్ను ద్వైతంగా మిగిలిపోయానా మిగిలిపోలేదుగా ఎందుకని అయ్యప్ప దగ్గర తత్వమశే కనపడింది నాకు కనపడ అంతకుముందే కాబట్టి అయ్యప్పకు వెళ్ళడంలో సమస్య లేదు ఆ తత్వమశేని తెలుసుకోకపోవడంలో సమస్య కదా కాబట్టి మహాపడి పూజ అని పేరెట్టి మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్స్కీలు కట్టేసి అలాగే దాన్ని ద్వైతంలాగా బిగించేసి కూర్చుంటే దానిలో మీకు లభించేది చాలా అది ఆ తత్వం వైపు తీసుకెళ్లేదుగా ఉండదు తత్వ మసీలో తత్వా పోతుంది మసీని గురించి అలా ఉండకూడదు కనుక మీరు భోక్తగా మిగిలిపోయారనుకోండి ద్వైతమే ఉండదు మీరు భోక్తగా మిగిలిపోకూడదు మీరేం చేయాలంటే ప్రతి అనుభవములో భోక్త భోగ్యము ఇంద్రియ వ్యాపారము అనే మూడు ఉంటాయి త్రిపుటి అంటారు ఈ మూడు వెలుగుతో ఉంటాయి ఆ వెలుగు ప్రజ్ఞానం అది నేను ఈ పాఠమంతా నేను చెప్పాను ఏ నష్ట అన్న శ్లోకం మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను అది ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి ఆ ప్రజ్ఞానం నేను ఆ ప్రజ్ఞానం అంటే దానికే మరో పేరు చైతన్యం అవ్వ పేరే ముసలమ్మ ప్రజ్ఞానమన్నా అదే చైతన్యమన్నా ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి ప్రజ్ఞానము నేను భోక్త నేను కాదు ప్రజ్ఞానము నేను ఈ భోక్తకి ఇంగ్లీష్లో ఏమంటారంటే పెర్సన్ అంటారు పెర్సన్ ఆ పెర్సన్ నేను కాదు ప్రజ్ఞానము నేను ఏమండి ఇప్పుడు వెలుగు ఉంది ఆ వెలుగులో నీడ పడింది వెలుగా నీడయా వెలుగు ఈ పెర్సన్ నీడ మనస్సు మనస్సు వేసిన నీడ ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అడ్డుపడేప్పటికీ వెలుగులో ఆబ్జెక్ట్ అడ్డుపడితే మీకు ఒక వస్తుంది ఆ నీడ మీరు అనుకోకూడదు కాబట్టి ఆ ప్రజ్ఞానంలో మనస్సు పడిన నీడ ప్రజ్ఞానం మనస్సు మీద పడేప్పుడు ఒక నీడ పుట్టింది ఆ నీడే భోక్త అది నేను కాదు ఆ మేడ నేను కాదు షాడో పర్సనాలిటీ అంట షాడో పెర్సనాలిటీ మీరు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మీరు పెర్సను టూ ఆ పెర్సన్ ఏమైంది పోయిందండి ఇంకా ఎక్కడుందో ఆ పెర్సన్ ఎప్పుడో పోయింది కాబట్టి షాడో పర్సన్ మీరు కాదు ఆ షాడో పడిట్లా చేసేటువంటి వెలుగు అది మీరు అది ఫస్ట్ స్టెప్ చేయకండి ఫస్ట్ స్టెప్లోకి రావాలి ఫస్ట్ స్టెప్ దగ్గరికి వచ్చేసి ఇస్తే సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఉన్నాయి సెట్లేకపోతాయి సెకండ్ స్టెప్ ఏమిటో తెలిసినా ఈ చైతన్యము ఇప్పుడు దేహము ఈ దేహం వేరా దేహం వేరా దేహం వేరా దేహం వేరా ఇక్కడ మనస్సు వేరు అక్కడ మనస్సు వేరు అక్కడ మన మనస్సులు వేరువేరుగా ఉంటాయండి పురుషుడు మనస్సు వేరు స్త్రీ మనస్సు ఇప్పుడు ఏదైనా బట్టల సాగు వెళ్ళారనుకోండి పురుషుడు బయట కూర్చో వాడు చిన్న స్టూలో ఏదో పెడతాడు అక్కడ కూర్చోవాలి వీడు లోపలికి దూడకూడదు అక్కడ కూర్చోవాలి కూర్చొని పరుస్తూ పట్టుకొని అలా కూర్చొని ఉండాలి లోపలికి స్త్రీ లేక స్త్రీలు వెళ్తారు వాళ్ళు చక్కగా అక్కడ సావుకారు మీరు వాళ్ళకి రాల్సి టిఫిన్ కాఫీ కూడా తెప్పించుకుని మీరు ఫినిష్ చేసుకుని మంచిదైతే కూర్చోదు ఎందుకంటే టైం పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీ మినిట్స్లో పడుతుంది అంతా అయిన తర్వాత ఆ షావుకారు చెప్తాడు ఏమన్నా మూడు వేల ఐదు వందలు ఇవ్వండి ఏం చెప్తారు ఇక్కడ మూడు వేల ఐదు వందలు ఐదు నుంచి దండం పెట్టి ఇంటికి వీడు అక్కడ లోపల దూరకూడదు ఎందుకు లేదు చెప్పినట్టు ఎందుకు చెప్పినట్టు అంటే మీరు మనస్సును తీసుకుంటే పురుషుడు వేరు స్త్రీ లేరు ఏకత్వం కుదరడు దేహం తీసుకుంటే కుదరదు మనస్సు తీసుకుంటే కుదరదు ఇంద్రియాలు తీసుకున్నారని కూడా అసలే కుదరదు నాకు కలలో ఉంటే కానీ ఏమీ కనపడదు ఇంకొకటి పిల్లలు ఉంటారు వాళ్ళ కళ కూడా కలదే కళ కనపడుతుంది ఇంద్రియాలతో ఏకత్వం ఎలా కుదురుతుంది కుదరదు తర్వాత కర్తృత్వం ఉండనుకోండి ఏకత్వం కుదురుతుందా కుదరదు నేను చేసే పని మీరు చేయలేరు చేయరు కొన్ని చేయలేరు చేయను మీరు చేసే పని నేను చేయలేను భోక్తృత్వము అది కుదరదు ఎందుకంటే నా భోగం మీకు ఉండదు మీ భోగం నాకు ఉండదు మనుషులు రకరకాల దుఃఖాలు నిర్వహిస్తూ ఉంటారు ఎవరు దుఃఖాలు వాళ్ళ లేకపోతే మనం ఊరికే సింపటైజ్ చేస్తాం సింపటైజ్ చేస్తున్నామంటే ఆ దుఃఖం అంతా మనకి లేదు కాబట్టి మనం సింపటైజ్ చేస్తున్నాం అంత దుఃఖం మనకు కూడా ఉందనుకోండి ఇంకేమో సింపటైజ్ వచ్చి సింపటైజ్ చేయాలి కాబట్టి ఈ అంశములను మీరు పరిగణనలోకి తీసుకున్నంత కాలము మీరు ద్వైతులుగానే మిగిలిపోతారు భేద దృష్టిలోనే మిగిలిపోతారు మీరు ఇవన్నీ అంశములను దాటాల్సి ఉంటుంది ప్రజ్ఞానంలోకి వెళ్ళాలి ప్రజ్ఞానంలోకి ప్రజ్ఞానమన్నా చైతన్యమన్నా ఒక్కటే మళ్ళీ వేరు వేదనుకున్నారు ప్రజ్ఞానమన్నా చైతన్యం అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏకం ఆ ప్రజ్ఞానము అదే చైతన్యము ఏకం అది ఒక్కటి కాబట్టి ఏకశబ్దానికి రెండు అర్థాలు సంఖ్య దృష్టితో చూస్తే ఒక్కటి కానీ ఒక్కటి ఇప్పుడు ఆకాశము ఏకము అంటే అర్థం ఏంటండి అంతా వ్యాపించి ఉన్నది ఆకాశం ఏమంటే ఇప్పుడు వరద వచ్చిందనుకోండి ఏకార్ణవం అయిపోయిందంటాడు మొత్తం అంతా కూడా ఏకాణవం అయిపోయిందంటాడు అంటే అంతటా నీరున్నది ఆ నీరు ఒక్కటి అక్కడ నీరు ఒక్కటని కాదు పాయింట్ అక్కడ నీరు వ్యాపకము వ్యాపించి ఉంది ఏటి ఇది ఏకం వ్యాపించి ఉంటుంది కాబట్టి ఈ చైతన్యము నా మనస్సు నాది మీ మనస్సు మీది నా దుఃఖం నాది మీ దుఃఖం మీది కానీ నా చైతన్యం మీ చైతన్యంతో ఏముండదు ఈ చైతన్యము వ్యాపకముగా ఉంటుంది అదే చైతన్యం మీలో నాలో మనిషిలో పశువులో కుక్కలో నక్కలో దోమలో అదే చైతన్యము కలదు అదే ప్రజ్ఞానము కలదు ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఎవరో చెప్పమంటారా దేవుడు దేవుడు ఉంటున్నావు కదరా నువ్వు ఆ ప్రజ్ఞానమే రా దేవుడి అంటే ఇంక వేరే ఏమీ లేదు ప్రజ్ఞానం బ్రహ్మ అయిపోయింది నేను మీకు మహావాక్యం పాఠం చెప్పేశాను ఇప్పుడు చూడండి ఆ శ్లోకం పదచ్చేదం చతుర్ముఖేంద్రదేవేశు మనుష్యాశ్వకవాదిషు చైతన్యం ఏకం బ్రహ్మ అత ప్రజ్ఞానం బ్రహ్మ మయి తుర్ముఖేంద్రదేవేశు బ్రహ్మదేవుడు ఇంద్రుడు దేవతల మనుష్యాశ్వగవాదిషు మనుష్యులు దుర్రములు ఆగులు మొదలైన వాటి ఎందు చైతన్యం తెలివి ఏకం ఒక్కటి ప్రజ్ఞానం అది ప్రజ్ఞానము ్రహ్మ అదియే బ్రహ్మ అత ఇది వలన మయ్యపి నాయందు కూడా బ్రహ్మ ఆ ప్రజ్ఞానము బ్రహ్మయే ఇది ఎలాగంటే ఆ ఫ్యాన్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది శ్రీశైలం నుంచి కాబట్టి ఈ ఫ్యాను ఈ మొత్తం ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది శ్రీశైలం నుంచి వచ్చింది అలా అనుకోండి వచ్చింది కాబట్టి ఈ ఫ్యాన్ ఏమనొచ్చు అంటే ఈ ఫ్యాన్ కానీ దీపం కానీ ఏమనొచ్చు అంటే నాలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఈ మొత్తం గ్యాడ్జెట్స్ అన్నింట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఒక్కటే ఆ ఎలక్ట్రిసిటీ శ్రీశైలులో పుట్టిన మహా ఎలక్ట్రిసిటీ అదే అదే బ్రహ్మ ఎలక్ట్రిసిటీ కాబట్టి అదే బ్రహ్మ నా కూడా గలదు అని అనుకోవడానికి అవకాశం ఉంది అది ఇది మీరు తెలుసుకోలేదనుకోండి ఈ ఏకత్వాన్ని మీరు పట్టుకోలేదనుకోండి ప్రజ్ఞానం అనే పాయింట్ దాకా వచ్చే ఏకత్వాన్ని మీరు పట్టుకోలేదనుకోండి అప్పుడు మీకు ఏం మిగులుతుంది ద్వైతం మిగులుతుంది ద్వైతం అంటే ఏమిటో తెలుసిన సపరేట్నెస్ ద్వైతం అంటే సపరేట్నెస్ అంటే సర్వము నుంచి విడిపోయి ఉండడాన్ని సపరేట్నెస్ మిగులుతుంది ఓకే పోనీ సపరేట్ చాలామంది సపరేట్నెస్ మాకు కావాలి అనుకుంటారు సపరేట్నెస్ మాకు కావాలి అనుకుంటారు ఇప్పుడు పెళ్లికి పెళ్లి అయిన తర్వాత ఓ ఏడాదో రెండేళ్ళు ఆగేవారు కోసం పూర్వం వాళ్ళు ఏడాదో రెండేళ్ళు ఆగి అప్పుడు మెల్లగా మనం సపరేట్గా ఉంటే అలా ఉంటుంది అని మొదలుపెట్టేవారు ఇప్పుడేమిటి అంతదాకా ఆగి ఓపిక వెళ్ళకూ లేదు పెళ్ళైనా మూడు మాసాలకో నాలుగు మాసాలకో మొదలుపెట్టారు ఇప్పుడు ఆ ఓపిక్ కూడా తగ్గిపోయింది బాగా ఫాస్ట్ ఫేస్ట్ అయిపోయి లైఫ్ పెళ్లికి ముందే చూడపా నువ్వు సెపరేట్గా ఉంటావా కలిసి ఉంటావా సెట్లు చేయాలి నాకు ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూశాడు ఆ పెళ్లి కొడుకు వేద పండిస్తున్నాడు వేదం చదువుకుంటున్న ఘనపాఠి చిన్న ఇరవై ఏళ్ళు వచ్చేప్పటికే వేదం బాగా వదిలించాడు అతన్ని పెళ్లి కొడుకుగా తీసుకొచ్చారు మంచి బాగా చదువుకుంటున్నాడు ఆ అమ్మాయి అడిగింది నువ్వు వేదం చదివావు ఈ మధ్యన తిరుపతి దేవస్థానం వాళ్ళ పుణ్యమాని నీకేమో చక్కగా ఉద్యోగం కూడా వచ్చేస్తుంది వచ్చేసిందో లేకపోతే ఆల్రెడీ దేవస్థానంలో వేద పండితుడిగా సెటిల్ అయిపోయాడు దేవస్థానం వాళ్ళు జీతం ఇస్తారు పెనెషన్ కూడా ఇస్తారేమో కూడా అవన్నీ వాకప్ చేసుకోండి బాగానే ఉంది ఆర్థికంగా బాగానే ఉంది పెళ్లి చూపులు అయిన తర్వాత ఓ ప్రశ్న అడుగుతా ఉంది అతనే ప్రశ్నలు అడగనే లేదు పాపం ఈ అమ్మాయి అడిగింది ఎవరు అడిగిందో తెలుసినా నువ్వు వేదం చదివావు కదా ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అసలు నీ కెరియర్ గురించి ఏమిటో చెప్తుంది అంటే నేను దేవస్థానం పండితుని మంచిదయా నువ్వు దేవస్థానం పండితుడవే ఇన్ ఫ్యూచర్ నువ్వేం చేద్దామనుకుంటున్నావు నీ యొక్క అంబిషన్ ఏమిటి అని అడిగింది అంటే నేను స్వామి యజ్ఞం చేయాలనుకుంటున్నాను అంటే అమ్మాయి ఏమందో తెలిసినా ఈ పెళ్ళి కొడుకున్నాను అక్కర్లేం చేసుకున్నా సంబంధం వెళ్ళిపోయింది తర్వాత అడిగారు ఏమా యజ్ఞం చేస్తానంటే వద్దున్న అవును ఆయన యజ్ఞం చేస్తానంటాడు నేను యజ్ఞం చేసిన వాళ్ళని చూశాను సోమిదేవమ్మని నేను సోమిదేవమ్మని అవుతాను ఓ పసుపు బట్ట కట్టుకుని ఓ మూల పాకలో కూర్చొని తిండి తిప్పలు లేకుండా ఐదు రోజులు పడి ఉండాలి ఓ యజ్ఞానికి ఏదో తిన్నా ఏదో పడు మేనేజ్ చేసినా ఒక యజ్ఞం తర్వాత ఇంకో యజ్ఞం అంటాడు మళ్ళీ మరో యజ్ఞం ఉంటాడు నా ఐ ఐ ఐ కెనాట్ డూ ఆల్ దాట్ అని చెప్పిన సంబంధం పోయింది వెనక్కి వెళ్ళిపోయింది విధంగా నాకు తెలుసున్న విషయం ఏం చెప్తున్నాను కాబట్టి కాబట్టి సెపరేట్నెస్ అనేది జీవిత లక్ష్యంగా పెట్టుకుని మనం జీవిస్తూ ఉన్నామా లేదా చెప్పండి దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అంట ఫ్రాగ్మెంటేషన్ అంటే ఖండిత మొట మన మానవ జీవితం ఎలా ఉందంటే ఫ్రాగ్మెంటేషన్ తోటి నిండి ఉన్నది సోషల్ ఫ్రాగ్మెంటేషన్ ఉన్నది సోషల్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటేలాగా వీళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు క్షత్రియులు వీళ్ళేమో పంజాబీలు వాళ్ళు మద్రాసీలు వీళ్ళు భారతీయులు వాళ్ళేమో పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళేమో యూరప్ వాళ్ళు అని ఇలాగా ఫ్రాగ్మెంటేషన్స్ ఉన్నాయి తర్వాత ఇంకా సోషల్ ఫ్రాగ్మెంటేషన్లో వీళ్ళు పండితులు వాళ్ళేమో చదువు రాని వాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు తక్కువ వాళ్ళు వీళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు డబ్బు వాళ్ళు అంటే ఇలాంటి సోషల్ ఫ్రాగ్మెంటేషన్స్ ఉన్నాయి ఒకప్పుడు భూస్వామి జమీందారు భూ భూములు లేని వాళ్ళు అది సోషల్ రెగ్యుమెంటేషన్ ఉంది ఇప్పుడు భూముల యొక్క మహిమ తగ్గిపోయింది మా చిన్నప్పుడు భూమికి మహిమ నల్ల బంగారం అని వాళ్ళు నల్ల బంగారం అంటే నేల నల్లగా ఉంటుంది కదా అది బంగారం నల్ల బంగారం కానీ ఈ రోజుల్లో భూమికి విలువ తగ్గింది ఎందుకున మొత్తానికి భూమికి విలువలేదు వాడికి పది ఎకరాలు ఉన్నా కూడా విలువలేదు అదే ఒక కొంప రెండు ఫ్లాట్లు ఉంటే ఒక రోజులు వాడు అద్దెకిచ్చేసి డబ్బు సంపాదించేసి ఓ అది అప్పుడు ఏమిటి ఒకటి సోషల్ సిస్టమ్స్ వారికి పోతే ఉంటాయి మొత్తానికి డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు భూస్వామి భూవిహీనుడు ఈ విధంగా ఇవన్నీ సోషల్ ఫ్రాగ్మెంటేషన్స్ సో ఈ సోషల్ ఫ్రాగ్మెంటేషను సోషియలాజికల్ ఫ్రాగ్మెంటేషన్ ఉన్నానండి సో దానివల్ల ఏమవుతుంది ఈ ఫ్రాగ్మెంటేషన్లో మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసిన నేను ఒక ముక్కను ఐఎంఏ ఫ్రాగ్మెంట్ టేక్ లైక్ దాట్ సోషల్ సోషల్ ఫ్రాగ్మెంటేషన్ అలా ఉంటుంది ఐఎంఏ ఫ్రాగ్మెంట్ మీరు అలా తీసుకుంటున్నారా సపోజ్ చూస్తే అహం బ్రాహ్మణ అని అన్నారనుకోండి దాన్ని అర్థం ఏంటో తెలిసిన నేను ఒక ముక్కను ఐమె ఖండ ఫ్రాగ్మెంట్ ఐమే ఫ్రాగ్మెంట్ ఎప్పుడైతే నేను ఫ్రాగ్మెంట్ని అవుతానో ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్ ఆ రకమైన ఫ్రాగ్మెంటేషన్ మోడ్లో మీరు ఉన్నారనుకోండి మీరు ఈ తత్వాన్ని తెలుసుకుంటూ మీకు యోగ్యత ఉన్నది మీరు గమనించరలేదు ఇప్పుడు నేను కొంచెం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ లాగా బతికిస్తూ ఉంటాను నేను ఫలానా సంప్రదాయము ఫలానా వర్గము అనే దృష్టిలో నేను ఉండను సంభవ్ ఐఎం లైక్ దాక్ట్ సపోజ్ నేను ఆ దృష్టిలో ఉన్నాను ఎలా ఉండాలో తెలిసిన మై దశనామి దశనామి సరస్వతి అంటే దశనామి ఈ దశనామి కాని వాళ్ళు సన్యాసుల్లో తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు దశనామియే ఉన్నత స్థానం మీరు వెళ్ళినా దశనామి అని పేర్లు భారతి సరస్వతి గిరి ఇంద్ర తీర్థ ఇలా పది ఉన్నాయి పురి పురి లెండు పది ఉన్నాయి ఈ పది స్టాండర్డ్ ఈ పది కాని వాళ్ళు లో క్లాస్ వాళ్ళ వాళ్ళ సన్యాసానికి వాల్యూ తక్కువ దశనామి మరి ఫ్రాగ్మెంటేషన్ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాం ఇక్కడ సోషియలాజికల్ ఫ్రాగ్ సన్యాసుల్లో గృహస్థుల్లో ఎలాగో ఉంటాయి సన్యాసుల్లో దశ ఆయనే దశనామి ఒక ఫ్రాగ్మెంట్ ఐ మే ఐ మే ఫ్రాగ్మెంట్ దేర్ ఫోర్ నేనేం చేస్తాను ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేస్తాను అక్కడక్కడో ఆదిలాబాద్ లో సంగ్రామ్ మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన దశనామీ కాదు సో ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేశానా లేదా నేను ఐమ్ ఏ ఫ్రాగ్మెంట్ దర్ ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్ ఐమ్ ఏ తమిళ్ లేదు తమిళియన్ దేర్ ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్ ఆమె ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది కదా డెల్ ఫార్ ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్ నేను తెలుగు వాడిని దెల్ ఫార్ ఐ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్ నేనేమో దయానంద సంప్రదాయానికి చెందిన వాడిని దెల్ ఫోర్ మిషన్ వాళ్ళు నాకేసి ఎలా చూస్తారు సస్టిసెస్లో చూస్తారు వాళ్ళు సబ్స్ట్యూషన్స్లో చూసారో మానేరో నేను వాళ్ళకేసి సబ్స్క్యూషన్స్లో చూస్తాను ఐఎం ఏ ఫ్రాగ్మెంట్ దెల్ ఐ క్రియేట్ ఎ ఫ్రాగ్మెంట్ క్రియేట్ మోర్ ఫ్రాగ్మెంట్స్ మీరు ఈ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఈ ధోరణిలో ఉన్నప్పుడు మీరు చైతన్యమేకం బ్రహ్మాత ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి అనే మాట ఉంచే చిలక పలుకుల్లో పలకడానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే అది ఎందుకు ఉపయోగపడే మాట కాదని పాండిత్యం ఇప్పుడు పండితులు ఇలాగే ఉంటారు అందుకోసం నేను చెప్తున్నా పండితులు ఇలా ఉంటారు ఫ్రాగ్మెంటెడ్గా ఉంటారు ఏంటి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఎవరైనా చెప్తే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు పండితులు అంటే ఊరికే పండితులు అయ్యారా ఇరవై ఏళ్ళు తపస్సు చేస్తే అవుతాడు పండితుడు ఊరికే అలా అలా అయిపోడు పండితుడు ఇరవై ఏళ్ళు తపస్సు చేసి పండితుడు అయ్యి ఉండి ఒక ఫ్రాగ్మెంట్గా మిగిలిపోయాడంటే వాడికి ఎవరూ చెప్పలేదు ఎవరు చెప్పలేదు అలా కాదండి గురువు ఫ్రాగ్మెంట్ గురువు చెప్పేది గురువు ఫ్రాగ్మెంట్ పీఠాధిపతి ఫ్రాగ్మెంట్ ది సోకాల్డ్ జగద్గురు ఈజ్ అ ఫ్రాగ్మెంట్ యు నో దాట్ కాబట్టి ఫ్రాగ్మెంట్గా ఉన్నవాడు హీ క్రియేట్స్ మోర్ ఫ్రాగ్మెంట్ వాడు చైతన్యమేకం బ్రహ్మ అనే మాటని వాడు అర్థం చేసుకోలేకపోతాడు కాబట్టి మీరు ఒకటి ఇది ఒకటి తీసుకోవాలి తర్వాత సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది ఇన్సెక్యూర్గా ఉంటాం మనం వీఆర్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఆ ఇన్సెక్యూరిటీ కారణంగా మనము ఒక గ్రూప్ను ఒక దాన్ని క్రియేట్ చేయడం అన్నీ కూడా మైండ్లోనే ఉంటాయి ఆ గ్రూప్కి మనము చెందిన వాళ్ళము అని ఒక గ్రూప్ ఉంటాం ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మ విద్యాకుటీ ఇక్కడ మనం ఉంది పట్టణంలో ఈ బిల్డింగ్ ఉందనుకోండి డెక్ అండ్ కార్నర్ ఇది డెక్ అండ్ కార్నరా డెక్ కార్నర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి ఉంది ఇక్కడ దాంట్లో నేను మెంబర్ నేను కాబట్టి పొందుమ నారాయణని మెంబరు ఎవరో హరు మెంబరు దాంట్లో మెంబర్ అవ్వడం డబ్బులు కట్టి మెంబర్ అవ్వడం ఎందుకని సెక్యూరిటీ సెక్యూరిటీ దేని ఫోర్ నేను వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ని దానికి మెంబర్ని కాదు అని అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ మనము ఒక ఫ్రాగ్మెంట్గా తయారవుతాం ఇన్సెక్యూరిటీ ఉన్నవాడు ఫ్రాగ్మెంట్ అయిపోతాడు ఆ ఇన్సెక్యూరిటీ కారణంగా వాడు ఫ్రాగ్మెంట్గా ఉంటాడు ఇప్పుడు మీరు చూడండి ఒకడు ఉంటాడు వాడికి అయ్యప్పని భక్తి చేయాలని అనిపిస్తుంది ఆయన ఇంట్లో కూర్చొని భక్తి చేయొచ్చుగా చేయడు ఏం చేస్తాడు ఓ గురుస్వామిని పడతాడు గురుస్వామి ఓ ఫ్రాగ్మెంటు మల్టిపుల్ గురుస్వాములు ఉంటారు అందరూ ఫ్రాగ్మెంట్సే అటువంటి ఒక ఫ్రాగ్మెంట్ని పట్టుకుంటాడు వెళ్ళి ఆ గురుస్వామి అంటాడు నువ్వు నలభటు వస్త్రాలు ఆయనే రెడీగా పెట్టుకుంటాడు ఓ జత విడికిస్తాడు ఇచ్చి ఓ మాల ఒకటి వేస్తాడు అంటే అర్థం ఏమిటి అయ్యా మీరు మాల ఎక్కడ వేశారండి ఏ స్వామి మీ మాల ఎక్కడంటే నారాయణ గురుస్వామి మాల వేశారు ఓ నారాయణ గురుస్వామి ఓహో అలాగా ఆయన ఫేమస్ గురుస్వామి నేను ఎదుగుతున్నాయి అలాగే ఇంకొక మాల మీ మాల ఎక్కడి నుంచండి మా మాల సుబ్బారావు గురుస్వామి మా మాల వేశాను అలాగే దాంట్లోనే మళ్ళండి మెంటేషన్ సో అంటే అర్థం ఏంటి ఇంట్లో కూర్చున్న అయ్యప్పని పూర్తి చేసుకుంటే మీకు ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉండదు అయ్యప్ప భక్తుల సమాజంలో మెంబర్ అయితే ఉన్న మీకు సెక్యూరిటీ ఒంటరిగా కూర్చొని అయ్యప్పని భక్తి చేసినట్లయితే ఉండదు అలాగే నారా తీసేప్పుడు కూడా నారాలు అంటే స్లోగన్ షోటింగ్లో కూడా ఒక పార్టీ జిందాబాద్ అంటే యూ బిలాంగ్ టు దట్ పార్టీ దట్ గివ్స్ యూ సెక్యూరిటీ యూ అప్లై టు గాడ్ ఆల్సో ఇలాగా స్వామి ఏ అయ్యప్ప అనేప్పటికీ మనందరం శరణం అయ్యప్ప అని మనం అనాల్సి ఉంటుంది నారాలు అనాల్సి ఉంటుంది దానివల్ల ఏమవుతుంది యూ బిలాంగ్ టు ది గ్రూప్ అది మీకు సైకలాజికల్గా సెక్యూరిటీని ఇస్తుంది ఒకవేళ అయ్యప్ప కాకపోతే ఏ స్ట్రీమ్ అన్నారాయణ అని అంటే మళ్ళీ మీరందరూ కూడా ఏ స్క్రీమ్ అన్నారాయణ నేను ఎప్పుడైనా చెప్తామనుకుంటా జయ కాదండి అది జై కాదుది జయ దాన్ని అలా అపభ్రంశంగా చేసి పెట్టారు ఇట్ ఈజ్ నాట్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అంటే అర్థం లేదు అదే జయ శ్రీమన్నారాయణ అంటే చాలా అందంగా ఉన్నది శ్రీమన్నారాయణ ఓ శోభాయుక్తుడైన నారాయణ జయ అంటే సర్వోత్కృష్టముగా నుండి ప్రతిపదార్థం చెప్పాను మీరు జయా అంటే జయించుము దేన్ని జయించడం జయించడం కాదే ఓడిపోవడం కాదు అసలు మరి తెలుసుకోవాలి జయా అంటే సర్వోత్కర్షగా ఉండుము సుబ్రహస్ గారు చెప్పారు జయతి రామో జయతి రామహారాముడు జయతి సర్వోత్కర్షగా ఉన్నాడు అనర్థం జయతి అంటే జయిస్తున్నాడు ఏమిటి చేయిస్తాడు అసలు మనం పొద్దున్న సాయంకాలం ఏమి సర్వోత్కర్షగా ఉన్నాడు ఇది నేను పదో ఏట విన్నా సుబ్రహ్య చెప్పారు సర్వోత్కర్షగా ఉన్నాడు అని అర్థం